రికార్డింగ్ ఆన్ చేసినామంలో మీ అందరికీ వందనాలు ఈ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి వందనాలు ముఖ్యంగా అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో రుణపడి ఉండాలి ఎందుకంటే ఇదంతా కొంచెం కొంచెంలోకి లేదు మనకి ఇచ్చిండు దేవుడు సృష్టించడానికి ఒక టైం ఇచ్చినందుకు మనకు ఎంతో భాగ్యులు మనం కాబట్టి ఒక మీటింగ్ మనం స్టార్ట్ చేసుకుందాం నా మధ్యలో సుజాత పాట పాడుతుంది స్వరాజ్ బ్రదర్ ప్రార్థన చేశారు బ్రదర్ ప్రేర్ చేయండి మీరు అందరికీ ప్రైజ్ ఈ శుక్రీ స్నానంలో ప్రతి ఒక్కరికి శుభములు మనం ఈ ప్రార్థనలో ప్రార్థించుకుందాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి స్తోత్రం నాయన ప్రభ నీ పాములకు వేళ స్తోత్రాలు దేవాసే మా ప్రభ గడిచిన కాలం నుంచి ఇప్పుడు ఈ రోజు చూడకుండా మంది మరణించారు దేవా కాండి మమ్మల్ని సచివెక్కల నుంచి నీ ప్రేమ చేత దేవాసే మా ప్రభా నీ క్షమాపణ చేత నీ త్యాగం చేత మమ్మల్ని దేవాయసే మా ప్రభా సురక్షితంగా ఉంచింది దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభ దేవా మా టీమ్స్ లో దేస మన కేఎం లో దేవాయ మా ప్రభా మేము ప్రత్యేక బిడ్డ త్వరగా వచ్చేటప్పుడు సాయం దండి దేవసే మా ప్రభా దేవ ప్రతి ఒక్క నెట్వర్క్ ని ఆధీనంలో ఉంచుకోండి మా ప్రభా ఎటువంటి దేవ డిస్కనెక్ట్ కాకుండా దేవ ప్రతి నెట్వర్క్ ను మీ ఆధీనంలో ఉంచుకొని దేవ చక్కగా నడవాలి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభ దేవ ఇంకా ఎంతో మంది రానే ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరు త్వర త్వరగా వచ్చినప్పుడు సాయం దాయించారు దేవా దేవా చేసే ప్రతి ఒక్క వాడుకున్న దాన్ని బట్టి వదన స్తోత్రాలు దేవాస్తాయి మా ప్రభా ప్రతి దేవా మీరే దేవుణి కుమ్మరించాడు మా ఎంతో దేవ శ్రమ పడి అక్కడిక్కడ వెళ్తున్నాం మా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి దేవా నీకు పరిశుధాత్మ శక్తి తన్నిపండి మా ఎటువంటి దుష్టకార్యాలు చేయకుండా దేవా తట్టు తిరిగి మేము దేవాయసాం మా ప్రభా నీ మేము అవలంబించుకున్నట్టు సాయం దయచండి దేవా క్రీస్తుని పూలు నడుచుకోవాలి మా ప్రభా గుణగణాలు మాలో దండి మా ప్రభా దేవాసే పాపల కొరకు వచ్చారు మా మేము దేవాయసం పాపం అంటే ఆశ్రయించుకోవాలి మా ప్రభా మా యొక్క ఉన్నతమైన స్థానంలో దేవా మీరు దయచేయండి మా ప్రభ ఎందుకు పనికి రాన వారం మా ప్రభ దేవాస్తే మా ప్రభ ప్రతి తీసివేయండి మా ప్రభ ప్రతి తగ్గించుకొని మేము జీవించాలా మా లోకం తడ్డు తిరగకుండా దేవ ప్రతి ఒక్కటి దేవాయస్ మా ప్రభ పెంట కుప్పతో సమానంగా ఎంచుకొని మేము దేవాయసం మా ప్రభు జీవించాలి మా ప్రభా మా యొక్క నడిపింపు దయచండి మా ప్రభ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దేవించి మా పాటలలో దేవాయశ మనం వాక్యంలో దేవా మాట్లాడండి మా హృదయాన్ని కదిలించండి మా ప్రభ దేవా ఎంతో రక్షణకు లేకుండా ఉన్నారు మా రక్షణలో వచ్చేట సాయం దయచండి దేవ మీకు శిష్యులుగా మేము తయారు చేయాలి మా ప్రభా అటువంటి తెలివి జ్ఞానం దేవ దయ దయచండి మా ప్రభుత్వాత్మ శక్తి దయచేయండి మా ప్రభ ఎలా మాట్లాడాలో మాకు జ్ఞానం దయచేయండి మా అన్ని నేర్పించండి మా ప్రభ సాయం దయచండి దేవా ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉండటం సాయం దయచండి దేవా ప్రతి ఒక్కరిని మర్యాదగా దేవా పిలవాలి మా ప్రభ ఎంతో చిన్నవారు కానీ పెద్దవారు కానీ దేవా ప్రతి ఒక్కరిని మేము దేవా దేవ మరి చెప్పిన మాట మేము విన్నటకు సాయం దయచండి దేవా హస్ మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా త్వర త్వరగా వచ్చేటప్పుడు సాయం దయచండి దేవా అందరూ వచ్చి దేవామివరణ ఇంకా పాటలు దేవాక్యం చేత బలపడాలి మా మీరే సాయం చేస్తారని ప్రతి ఒక్క నెట్వర్క్ మీ అధ్యయనంలో ఉంచుకుంటారని త్వరగా రాబోతున్న ఏ క్రీస్ తండ్రి ఆమెన్ ఆమెన్ అన్న ప్రైజ్ లో అందరికీ థ్యాంక్ అన్న థ్యాంక్ యూ ప్రైజ్ లో మన మధ్యలో సుజాత పాట పాడుతుంది అక్క పాట ప్రేస్తలాడందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఆయన కృపలను తలంచుకుంటూ కృవయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియా ప్రాణం నీవేస నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా సర్వయుగములలో సజీవుడవు ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంఖ్యలైనా క్షేత్రవును కరుణించు నీవు ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవు చూరులు నీ అదుట వీరులు కారణడు జగతిని జయించి జయశీలుడా చూరులు నీ అదుట వీరులు కారన్నడు జగతిని జయించి జయశీలుడా తరువ యోగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ప్రాణం నా ధ్యానం నీ వేయసయతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు సైన్యమును నడిపించు వాడవు నీవే నీ ఎందు ధైర్యమును నే పొందుకుని దను మరణము గెలిచిన బహుధీరుడా ీ అందు ధైర్యంను నీ పొందుకునేదను మరణము గెలిచినీన జయశీలుడా సర్వయోగములలో సజీవుడవు తరి పోల్చగలనా నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యాన నా ప్రాణ నివేయ్యా కృపలతో రాజ్యమును స్థిరపరచునీవో బహుతరముల శోభాతిశయముగా చేసి వినో కృపలతో రాజ్యమును స్థిరపరచునీవో బహుతరముల శోభతిశయ నిమ్మది కలిగించిని బాహుబలము శత్రువున రచీన బహుశూరుడా సర్వయములలో సజీవుడవ సరిపోల్చగలనాసామధ్యమును కొని ఆడదగి నా అందరికీ ప్రైజ్ దలాడ్ నా వందనాలు దేవునికి స్తోత్రం ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుదురా మైమల రాజ్యానికి వందనాలు తండ్రి ఏసు క్రిష్ రజానికి స్తోత్రం దేవా ఏసు క్రిస్ రజానికి వందనాలు ఇక్కడ నీ నాములు ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారు రాజా మరి నీ నామడి మేము అందరం కూడినాం దేవా మా చిన్న మందల మీరు దియండి దేవా నీ ఆత్మ నార్పు దయించండి ముఖ్యంగా దేవానికి దేవా మరి గత నిలంత మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు మరి దేవ దినమిచ్చిన దేవానికి వందనాలు తండి మమ్మ సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాక్యం ద్వారా మీరే మా అతను మాట్లాడండి నీ పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచండి దేవా నీ పరిశుధాత్మ సహాయం మీరు మాకు దయచేసి వాక్యం ద్వారా మీరే అతను మాట్లాడి దేవాని నామానికి స్స్తుతి ఘనత మహిమ చెలిస్తూ ఏసుకృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేజలాడ్ నాయక వందనాలు దేవునికి స్తోత్రం వాక్యం చూసుకున్నాం తులసీలకు రాసిన పత్రిక అపోసులుడైన పరిశుద్ధ పావులు రాస్తా ఉన్నాడు పరిశుద్ధుడైన పావులు రాస్తా ఉన్నాడు ఇప్పుడు ఏమంటుండంటే ఇప్పుడైతే తులసి సారీ తులసి మూడో అధ్యాయము ఎనిమిదో వచనం ఇప్పుడు ఏమంటుందంటే మొత్తం ఒక శరీర క్రియలు మన లోపల ఉండకుండా ఒక సంఘానికి రాస్తా ఉన్నాడు అపోసులుడైన పరిశుధుడైన పావులు రాస్తా ఉన్నాడు ఏం రాస్తుందంటే ఆ సంఘానికి ఆ సంఘంలో ఇక శారీరకంగా ఉన్నారు కాబట్టి అక్కడ రాస్తా ఉన్నాడు తులసీలకు రాసిన పత్రిక మూడు ఎనిమిదిలా అంటా ఉన్నాడు ఏమంటుండంటే ఇప్పుడైతే మీరు కుపమును ఆగ్రహమును దుష్టత్వమును దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు అంటే ఆ సంఘం ఈ విధంగా ఉంది కాబట్టే ఆయన రాస్తా ఉన్నాడు మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులను వీటన్నింటినీ విసర్జించుడి అంటుండు ఈనాడు మరి క్రైస్తవులు మాట్లాడతలేరా కోపము లేదా పడతా ఉంటారు కుటుంబంలో కోపం వస్తూ ఉంటాయి కలహాలు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి కానీ ఈ పౌరు భక్తుడు ఏమంటున్నంటే ఇలాంటివి మీ లోపల ఉన్నాయి కాబట్టి దీని నుంచి విసర్జించండి క్రైస్తవ సంఘంలో ఉన్నాయి విశ్వాసుల్లో ఉన్నాయి విశ్వాసులు ఉన్న కుటుంబంలో కూడా ఇలాంటివి జరుగుతా ఉన్నాయి ఇలాంటివి జరుగుతా ఉన్నాయి కాబట్టి అంటా ఉన్నాడు ఇవన్నీ విసర్జించండి ఎప్పుడైతే మనం ఇవి విసర్జిస్తారో దాని నుంచి దేవుడు విసర్జించితేనే కాబట్టి విమర్శనకి లోను కారంట విసర్జించాలంట ఇవన్నిటిని కోపము మానాలంట ఆగ్రహము తెచ్చుకోవద్దు చాలా మందికి వస్తూ ఉంటాయి ముఖ్యంగా దేవుని పిల్లల కోసం నేను చెప్తున్నా అన్నిలో కోసం నేను మాట్లాడుతున్నాయి దేవుని పిల్లలేకే ఇలాంటివి ఉండొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏమంటుండు కోపం ఉండొద్దు ఆగ్రహం ఉండద్దు దుష్టత్వం ఉండదు దూషణ దూషించదంట ఒక మనిషిని ఒక మనిషిని దూషణ మాటలు మాట్లాడద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈనాడు క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు మరి జాగ్రత్తగా ఉండాలి ఎవరితోని ఏ విధంగా మాట్లాడుతున్నాము ఎవరితోని ఏ విధంగా సంభాషిస్తున్నాము కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి ఒకవేళ ఆత్మ ఉంటే దేవుడి దగ్గర మనము ఒప్పుకోవాలి కాబట్టి అంటావుడు విసర్జించండి అంటా ఉండు ఇంకేమంటుడు ఒకరినితోనొకడు అబద్ధం ఆడకుడి ఒకరితోనొక్కడంట అబద్ధాలు ఆడొద్దంట ఉన్నదే చెప్పాలి అవునంటే అవునగానే ఉండాలి ఉన్న మాటనే మనము చెప్పాలి దాన్ని వీలు లేదు ఒకరినితోనొక్కడు అబద్ధం ఆడకుడి ఇలా అనగా రంటవుడు దాని క్రియలతో కూడా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా ఇంకేమంటున్నాడు దాని నుంచి విడుదల పొందాలంట రంటవునుడు ప్రాచీన స్వభావం నుండి విడిచిపెట్టాలంట దాని క్రియలతో కూడా మరి దాని నుంచి విడుదల పొందాలంట అబద్ధములు ఆడొద్దు అంటా ఉండు అబద్ధములు చెడ్డ మాటలు మాట్లాడ మాట్లాడద్దు మాట్లాడరా మాట్లాడదు కంపల్సరీ దేవుని పిల్లలు లోనే మాట్లాడుతూ ఉంటుంటారు కుటుంబంలో కలహం వచ్చినా కోపం వచ్చినా మరి సడన్ని కోపం వచ్చిందనుకో ఆ కోపం మీ ఆగది చూడు మనకి ఎదుటోడు తీర్పు తీస్తాడు అలాంటి విధంగా ఉంటా ఉంటాం కాబట్టి ఇలాంటి ఉండొద్దు అని ఈ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఇలాంటి మన లోపల ఉంటే విసర్జించండి తీసివేసేసుకోండి అంటా ఉండు ఉంచుకోదు ఈనాడు మరి భార్య మీద భర్త కుపం భర్త మీద భార్య కుపం పిల్లల మీద కుపం అవుతా ఉంటుంటారు ఆగ్రహం ఉంటుంది భూతులు మాట్లాడుతుంటుంటారు దీని నుంచి విడుదల పొందాలని అంటా కాబట్టి దాని నుంచి విడుదల పొందాలంటే మనం ఎవరిని ధరించుకోవాలి ఏసుకృష్ణ మనము ధరించుకోవాలి ఏసు క్రీస్తుని మనము ధరించుకుంటే ఇవి మన లోపల ఉండదు ఆయన కలిగిన మనసు మనము ధరించుకోవాలి ఈనాడు మనకి క్రైస్తవులకే కానీ విశ్వాసులకే కానీ చాలా సహనము చాలా అవసరం ఓర్పు చాలా అవసరం ఓర్చుకోవాలి శ్రిమలు ఉంటాయి బాధలు ఉంటాయి నిందలు వస్తుంటాయి కష్టాలు కానించి దాని నుంచి మనము ఈనాడు క్రైస్తవులు ఏం చేయాలి ఓర్చుకోవాలి ఓర్పు చాలా అవసరం ఓర్పు ఓర్చుకోవాలి మరి దాన్ని మనం ఏం చేసుకోవాలి సహించాలి ముఖ్యంగా మనము మనకి మన క్రైస్తవులకు ఏముండాలన్నాడు తగ్గింపు చాలా అవసరం తగ్గింపు చాలా అవసరం కాబట్టి దేవుడు మరి మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క పౌల్ భక్తుడు అపోసురుడైన పరిశుద్ధ పౌలుడు రాస్తా ఉన్నాడు ఈ కులసి సంఘానికి మరి అదే కురంతి రెండో కురంతిలకు రాసిన పత్రిక మరి ఇది కూడా అపోసురుడైనా పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు ఏమంటుండంటే పన్నెండో అధ్యాయం రెండు కొరంతి పన్నెండు ఇరవై ఇరవై ఒకటిలో ఏమంటుందంటే ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అంటుండు ఆ సంఘానికి అంటా ఎందుకనగా ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇష్టలుగా ఉండరేమో అని నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అంటా మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అని ఒకవేళ కలహమును ఇంకేమండి ఇక్కడ కూడా అంటా ఉండు అసూయయు క్రోధములను కక్షలను కలహం అసూయ అంట క్రోధములు కక్షలను కక్షలు ఉంటాయి కక్షలు ఉన్నాయి అది దేని నుంచి వస్తుంది సైతాన్ నుంచే వస్తుంది ఆ యొక్క ఆత్మ ఉందంటే సైతాన్ ఆత్మనే శరీరకమైన ఆత్మనే శరీరకమైన ఆత్మ సైతాన్ ఆత్మనే కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలంటే ఎవరిని ధరించుకోవాలి మనము ఆ యేసు ప్రభునే ధరించుకోవాలి ఈనాడు క్రైస్తవులకి ఇవి తగదే అంట ఇవి తగవు ఇవి ఉండడానికి వీలు లేదు అని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమో కలహము అసూయయు క్రోధమును కక్షలును కక్షలు ఒకరి మీద ఒకరికి సాడీలు ఒకరి కోసం ఏదైనా మనం మాట్లాడినాం అనుకో ఫోన్లా ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతూ ఉంది క్రైస్తవ సంఘంలో ఒక్కరు పైకి వచ్చి తినరు అనుకో మాట్లాడుకుంటూ ఉంటాం అది మాట్లాడుకోవడమే పెద్ద తప్పు పాపము అట్లా మాట్లాడుకోవడానికి వీలు లేదు ఎవరి కోసం అట్లా మాట్లాడారు అనుకో దాన్ని ఏం చేయాలి ఆ మాటని డైవర్ట్ చేసేసాలి దాన్ని తీసివేసాలి కాబట్టి ఇక్కడ అదే అంటా కలహము అసూయయు క్రోధములను కక్షలను కొండములను గుసగుసల ఆడటలను గుసగుసలు అంటే సడీలు గుస ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇవి లేవా ఈనాడు సంఘంలోనా మస్తు ఉన్నాయి ఇవి సంఘములలో దురింది ఈ యొక్క ఆత్మ దురింది కాబట్టి ఇలాంటి గుసగుసల ఆడటను అల్లర్లను ఉండునేమో అనియో ఆ పావులు భక్తుడు రాస్తా ఉన్నాడు ఆ పుష్డైన పరిశుద్ధ పావులు రాస్తా ఉన్నాడు ఉండునేమో అని అంటా ఉండునేమో అంటున్నాను బాధపడతా ఉన్నాడు రాస్తా ఉన్నాడు ఇలాంటి ఉన్నాయి కాబట్టి ఉండునేమో అని రాస్తా ఉన్నాడు ఇంకేమంటు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అంటుండు ఎందుకు చిన్న పుచ్చునట్టయితాడు ఆయనే ఇలాంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఇట్లా మాట్లాడితే ఇప్పుడు దేవుడి కోసం క్రీస్తు సాక్షిగా ఉండాలంటే మనం ఎట్లుంటున్నాం అన్నిల మధ్యన సాక్షిగా ఉండగలుగుతున్నామా మనమే అన్ని మాట్లాడితే మనం సాక్షిగా ఉండగలుగుతున్నాం ఉండలేకపోతా ఉన్నాం కాబట్టి ఇలాంటి ఉండకండి దీని నుంచి విడుదల పొందండి అని ఇక్కడ నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత చారత్వమును పోకిరి చేష్టలను నిమిత్తము మారుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడిసి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను అంటున్నాడు సంఘాలలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇలాంటి ఇలాంటి శరీరక్రియలు ఉన్నారో మనసులు కాబట్టి మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో మారు మనసు లేని వారు ఉన్నారు మారు మనసు కానీ శారీరకంగానే జీవిస్తా ఉన్నారు మారు మనసు పొందినా దేవుడు శక్తి పొందుకున్నా నేను వాక్యం ప్రకటిస్తున్నా అన్ని చేస్తున్నా అంటున్నారు కానీ మళ్ళీ ఇక్కడ శారీరకంగానే ఉంటా ఉన్నారు అందుకే అపోజులోడైనా బావులు అంటున్నాడు నేను దుఃఖపడసి దుఃఖపడవలసి వచ్చునేమో అనియూ భయపడుచున్నాను అంటుండు ఆయన భయపడుతున్నా నేను ఎందుకంటే సంఘం ఈ విధంగా ఉంది అంటా ఉన్నాడు ఈనాడు క్రైస్తవ సంఘం అట్లనే ఉంది విశ్వాసులు కూడా అట్లనే ఉన్నారు కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు ఇంకా మీరు నా మనసును ధరించుకొని ఈ శరీరక్రియ నుంచి విడుదల పొందండి ఎందుకంటే విమర్శనకి లోన్ అవుతారు విమర్శనకి లోన్ వస్తాయి అవి ఆ సమయంలో వస్తుంటది కానీ దాని నుంచి విడుదల పొందడం మనము నేర్చుకోవాలి విడుదల పొందడము నేర్చుకోవాలి కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క భక్తుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నేను అంటున్నాను నేను వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్న బుచ్చినేమో అంటుండు కాబట్టి మీరు మంచి సరింగా ఉండండి సరింగా ఉండండి అంటా ఉన్నాడు కాబట్టి ఏసు ప్రభు కూడా ఆయన భూమికి అడుగు ఆయన ఎదుట మనము మరి పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఎట్లుండాలంట పరిశుద్ధంగా మనం ఉండాలంటే ఎట్లుండాలంట మనము మనం దినదినము మనము వాక్యంతో సరిచేయబడాలి అక్క వాక్యం అనేది సరిచేయబడాలి కాబట్టి వాక్యంతో సరి చేయబడాలంటే వాక్యం మనం చదువుతుంటే ఆ వాక్యం మనం చూపిస్తా ఉన్నాం లేవని చూపిస్తా కాబట్టి ఆయన మాటకు మనము లోబాడాలి ముఖ్యంగా దేవునికే మనము లోబాడాలి కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతోని మాట్లాడుతుంది కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాట మనము వినాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకోటి ఏమంటుండంటే యాకోపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ఏమంటుండంటే ఎందుకనగా నరుని కోపము దేవిని నీతిని నెరవేర్చదు చూడు నరుని కోపం అంట దేవిని నీతిని అంట కోపం ఉంటే నీతి నెరవేర్చబడుతుందా నరునికి ఉండొద్దు నువ్వు ఆయన మనసు ధరించుకున్న ఆమె ఆయన మనసు ధరించుకున్న కాబట్టి నీకు అలాంటి మనసు కోపం ఎందుకు ఉండాలి కోపం ఉండడానికి వీలు లేదు మన సహోదరుడు మరి అలాంటి విధంగా ఉంటే అతన్ని గురించి మనము మన మనసులో మనము అతన్ని ద్వేషించడానికి వీలు లేదు అతడు ఆ పాపము చేస్తుంటే అతన్ని మనం ఏం చేయాలంట క్షమించ కలిగిన మనసు మనకి ఉండాలి మరి మనం తిట్టడానికి వీలు లేదు వాళ్ళని కాబట్టి దేవుడు మనతో నదే మాట్లాడతా ఉన్నాడు దీ దేవుని నీతి అంటే నెరవేర్చలేరంట ఎందుకనగా నరుని కోపము దేవిని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మశమును ఏమంటుడు అందుచేత సమస్త కల్మశమును విర్ర దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు దుష్టత్వం అంట మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యమును స్వాతికముతో అంగీకరించుడి శక్తిగల శక్తి గల వాక్యం అంట కాబట్టి మన ఆత్మలను రక్షించుకోవాలంటే ఏం చేయాలంట లోపలున్న మరి ఎన్నట కల్మశం అంట విర్ర వెగుచున్న దుష్టత్వమునంట నాటబడిన లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించటకు రక్షించుకోవాలంట మన ఆత్మలను రక్షించుకోవాలంట మన ఆత్మని పరిశుద్ధ పరుచుకోవాలంట పరిశుద్ధ పరుచుకోవాలంటే ఆయన యొక్క వాక్యం అంట స్వాత్వికంతో అంగీకరించుకోవాలంట ఏం మాట్లాడుతుడు దేవుడు మనతోని అని స్వాత్వికంతో అంగీకరించుకోవాలంట మన స్వాత్వికము ఉండాలంట మన స్వాత్వికము ఉండాలంట దీన మనసు మనం కలిగి ఉండాలి కాబట్టి ఇక్కడ అదంట స్వాత్వికంతో అంగీకరించాలి అని దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆ విధంగా మనం వింటున్నామా ఆ విధంగా చేస్తున్నామా మనము కాబట్టి ఆ సమస్త కల్మశం నుండి మనము విడుదల పొందాలంటే ఆయన వాక్యము స్వాత్వికంతో మనము వినాలి స్వాత్వికంతో మనం వింటే మరి కల్మశము విర్ర విగుచున్న మానాలంట విర్ర విగుచుంటుందంట దుష్టత్వము నువ్వెంత నేనెంత నువ్వెంత నేనెంత అంటా ఉంటాం మనకంటే చిన్న వాళ్ళు మనము వినాలి ఈనాడు మరి మనం వేరేదారు చెప్పినామనుకో వాళ్ళు వినగలుగుతారా వినలే నాది కరెక్ట్ నాది కరెక్ట్ నాది కరెక్ట్ నాది కరెక్ట్ అంటా అని ఎవరి ఎవ్వరి కాదు దేవుడు అందరినీ చూస్తున్నాడు ఏది కరెక్టో దేవుని తెలుసు ఎవరిని మనము తీర్పు తీర్చేది కాదు దేవుడు అందరినీ చూస్తున్నాడు అందరి మీద మంచి వాళ్ళ మీద పడుతుంది చెడు చెడు దాని మీద కూడా పడతా ఉంది దేవుని యొక్క వర్షం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు మరి ఇక్కడ దేవుడు యాకోబు రాసిన పత్రికలో మనతోని ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం నంట స్వాత్విక స్వాత్వికంతో మనము అంగీకరించాలని అంటా ఉన్నాడు కాబట్టి స్వాత్వికంతో మనం అంగీకరించి మనం ముందుకి నడవాలే నడిస్తేనే ఆ యొక్క స్వాత్వికం మనలోపున ఉంటే కరెక్ట్ గా మనం మాట్లాడాలి ఉన్నది మాట్లాడాలి భయపడడానికి వీలు లేదు ఉన్నది మాట్లాడాలి దాచిపెట్టుకోవడానికి వీలు లేదు అబద్ధం కూడా ఆడడానికి వీలు లేదు ఇది పరిశుద్ధులకి తగినవి కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడతా కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ముప్పై కీర్తనలు ముప్పై ఇక్కడ దావేది కీర్తన రాస్తా ఉన్నాడు ఏమంటున్నట్టే ముప్పై ఏడు ఎనిమిదవ వచ్చమంటున్నట్టే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము ఏమంటుండు కూపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన అది కీడికే కారణమంట వ్యసనం పడదంట ఒక మనిషి మీద వ్యసన పడద్దు ఒక మనిషి మీద కోపము చూపించద్దు అతను మాట్లాడిండేమో కోపంగా అతడు ఆగ్రహ పడిండేమో కానీ మనం వ్యసన పడ్డ విడిచిపెట్టుము వ్యసన అది కీడికే కారణం అంట ఎదుటోడు ఎదుటి వాళ్ళ కీడు చేయొచ్చు కానీ వాళ్ళు చేసిరని మనం చేయగలుగుతామా చేయొద్దు కాబట్టి కీడు చేయడానికి వీలు లేదు కీడికే కారణం అది కీడికే కారణం కాబట్టి కోపాన్ని మానాలంట ముఖ్యంగా ఈనాడు మనుషులకి కోపం చాలా ఎక్కువైపోయింది ఆగ్రహం చాలా ఎక్కువైపోయింది ఇంతలో చూడు అన్నిళ్ళు కాదు కానీ దేవుని పిల్లల లోపలనే చాలా సైతం చెలరేగుతా ఉంది ఎందుకు చెడు చెడు కాబట్టి దానికి చోటు కాబట్టి దానికి కారణము అయిపోతా ఉండరు కాబట్టి వ్యసన పడకుము అది కీడుకే కారణము అంటుండు కాబట్టి వ్యసన పడడానికి వీలు లేదు వ్యసన పడడానికి ఒక మనిషిని చూసి ఒక వ్యక్తిని చూసి ఒక విశ్వాసని చూసి అతన్ని మనం చూసి మనం ఎవరైనా వీళ్ళు మరి ఎవరైనా క్రైస్తవ సంఘమే కానీ విశ్వాసులే కానీ మరి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీళ్ళ వ్యసన పడడానికి వీలు లేదు ఇంకా తొమ్మిదవ వచనం ఏమంటుండే కీడు చేయవారు నిర్మూలమవుదురంట ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళు నిర్మూలము అవుతారంట కాబట్టి కాబట్టి కీడుచ్చే ఆత్మ దేనిలోపడి నుంచి వస్తే సైతనే కాబట్టి నా ఒక సైతాన్ ఆత్మ కూలిపోవాలంటే ఒక వాక్యాన్ని స్వాత్వికంతో మనము అంగీకరించాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు నిర్మూలం మగుదురు కొరకు కనిపెట్టుకున్న వారు దేశంను దేవుని కొరకే కనిపెట్టుకున్న వారంట ఆ యొక్క దేశాన్ని స్వసంత్రించుకుంటారంట ఈ స్వతంత్రించుకోవాలంటే ఆయన యొక్క మాట మనము జాగ్రత్తగా వినాలి ఆయన ఒక మాటకి లోబడాలి ముఖ్యంగా ఆయన మాటకి లోబడాలే నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు అని అనడానికి వీలు లేదు ఎవరిని మనం అనడానికి వీళ్ళెక్కించపరిచి మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ఈనాడు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కూడా అయిపోతా ఉంది సంఘంలో క్రైస్తవ సంఘంలో కానీ విశ్వాసులలో కానీ గుసగుసలు అయిపోతున్నాయి అంటే మనుషులు చెప్పుకుంటూ అట్లా తయారైపోయింది ఒక తయారైపోయింది కాబట్టి అలాంటి ఆత్మ మన మనము విడుదల పొందాలని మనం ఈరోజు మనము నేర్చుకుందాము దాని నుంచి విడుదల పొందాలని మనము ముందుకు వెళ్దాము కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటుండు కాబట్టి ఆ దేశాన్ని మనము స్వసంత్రించుకోవాలంట దేశాన్ని స్వసంత్రించుకోవాలని దేవుడు మనతో మాట్లాడతా ఉండు కాబట్టి ఆయన మాటకు మనము లోబడాలి ఆయన మాటలకు లోబడి ముందుకు నడవాలి ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనం ముప్పై సమస్తమైన దేశమును సమస్తమైన ద్వేషమును కోపమును క్రోధమును అల్లరి దూషణ సకలమైన దుశ్యత్వం మీరు విసర్జించుడి ఇక్కడ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు విసర్జించాలి అంటున్నాడు ఇక్కడ కూడా సేమ్ మన ఫస్ట్ వాక్యం చూసినాం అదే ఇక్కడ కూడా దేవుడు మనతో అదే విసర్జించండి అంటా ఉన్నాడు క్రోధం ఉండదంట క్రోధం కూడా ఉండదంట దూషణది కూడా మన ఉండడానికి వీలే దీని నుంచి మనము విసర్జించాలని అంటా ఉన్నాడు ఇంకేమంటుడు ఒక నీడలో ఒకడు దయ కలిగి ఒక నీడలో ఒకడు అంటే ఎట్లుండ ఉండాలంట దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిన్నొకరు క్షమించుడి ఈనాడు క్షమించే మనసుందా మనుషులకి లేదు ఒక ఇందల గొడవ అయిందంటే కొన్ని రోజులు మాట్లాడలేరు కానీ అక్కడ ఏపేసి సంఘంలో ఏముంది అది వాక్యం ఏముంది సూర్యుడు వరకే మనకు కోపం ఉండాలంట సహోదరుతోనే కానీ పొరుగు వాడితోనే కానీ ఎవరితోనైనా కానీ ఉంటే ఇలాంటి కలహాలు జరిగినా కూడా సమాధాన మనము నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఒక్కొని ఏడల ఒకడు దయ కలిగి కర్ణ హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుడి అంటున్నాడు ఒకరినొకరు క్షమించండి అంటే ఇలాంటి సంఘాలలు ఇలాంటి ఉన్నాయి కాబట్టి అపోసుడైన పరిశుద్ధుడైన పావులు రాస్తా ఇలాంటి ఉండ ఉంచుకోకండి క్షమించండి అంటుండు దేవుడు క్షమించాగా మనం ఎవరం క్షమించకపోవడం మనం సహజంగా వాళ్ళగానే మనుషులముగా దేవుడు క్షమించంగా మనం ఎందుకు క్షమించలేం కుపం ఉంటే సూర్యుడు అస్తమించే వరకే మన కుపము వెళ్ళిపోవాలి ఉన్నా కూడా సమాధాన పడడం నేర్చుకోవాలి ఎవరన్నా కొట్లాడిననుకో మళ్ళీ పోయి వాళ్ళం పలకరించాలి అలాంటి ఉంటేనే నువ్వు క్రీస్తును ధరించుకున్నట్టు అలాంటి మనసు నీకు ఉంటేనే క్రీస్తును ధరించుకున్నట్టు అలాంటి ప్రయోజనము లేదు కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట మనము వినాలి అదే ఎప్పేసి ఎఫీస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడు నాలుగులో అంటా అధ్యాయము మూడు నాలుగులు ఏమంటారంటే మిలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే కానీ చారత్వమే కాని అంట ఏ విధమైన అపవిత్రతయే కానీ లోకత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు ఎత్తొద్దు మన నోటికే రావద్దంట మన నోటికే ఇవి రావద్దంట కానీ మాట్లాడుతా ఉన్నారు ఇది పరిశుద్ధులకు తగినది ఇవి ఉండొద్దు దీని నుంచి విడుదల పొందాలి కాబట్టి ఇవి మన నోట్లో ఉండదంట కాబట్టి పరిశుద్ధులంగా పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి జాగత్వం ఉండదంట అపవిత్రత ఉండద్దంట లోభమే కానీ ఉండద్దంట వాటిని పేరు ఎత్తకూడదు అంటున్నాడు వాటి పేరు ఎత్తంట చాలా జాగ్రత్తగా ఉండాల ఇంకేమంటుడు కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు అంటున్నాడు ఇవి మీకు తగవు తగవు ఇవన్నీ దాని నుంచి విడుదల మనము ఆయన ఉగ్రతకి మనము ఉగ్రత నుంచి మనము తప్పించబడతాము ఆయన విమర్శనకు మనం లోన్ కామంట ఎప్పుడు ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందినప్పుడే దాని నుంచి మనము దానికి లోన్ కామంట విమర్శనకి మనం లోన్ కామంట దానికి మనము అది కామంట కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటుంది కృతజ్ఞత వచ్చినమే మీరు ఉచ్చరింపవాలను కృతజ్ఞత కలిగి ఉండాలి పట్ల ఏమైనా జరిగిందనుకో ఎదుటి వారు మనకంటే ముందు ఎక్కువ దేవుళ్ళో వాడబడిననుకో దేవునికి ఏం చేయాలంట కృతజ్ఞత దేవునికి స్తోత్రం చెల్లించాలి వాళ్ళు ఇంకా వచ్చిన పర్లేదు కానీ దేవునికి మనము స్తోత్రం చెల్లించాలి ఈనాడు చెల్లిస్తు వారు చెల్లిస్తున్నారు కాబట్టి దేవుడు మనతో ఏవే మాట్లాడతాం ఉచ్చరింపాలంట నోడుతో నినాలంట కృతజ్ఞత వచ్చనము ఉచ్చరింపవాలను కానీ కానీ ఇంకేమంటు భూతులైనను పోకిరి మాటలైనను సరసోకులైనను సరసోకులైన ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడద్దు ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడితే ఏమైపోతుంది పాపమే చాలా మంది ఏం చేస్తారంటారు జోకులు ఉంటాయి ఒక మనిషి ఈ విషయంలో మనం నవ్వుతూ ఉంటుండడు కానీ అది కూడా పాపమే కానీ దేవుడు మంత్రని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అలాంటి ఉండొద్దు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం మనము నేర్చుకోవాలి చాలా జాగ్రత్తగా కాబట్టి దేవుడు మంత్రని ఇదే ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ఇవి మీకు కాదు మీకు కాదు మీకు తగవు అని దేవుడు మంత్రని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాట విని మనం ముందుకి నడవాలి అదే ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఏమంటుండంటే కూపపరుడు గాని పాపము చేయకుడి అంటుడు అంతే ఇక్కడ ఏమంటుడు కూపపరుడి గాని పాపము మాత్రము చేయకండి సూర్యుడు అస్తమించు వరకే మీ కోపము నిలిచి ఉండకూడదు సూర్యుడు అస్తమించు వరకే అంట ఈనాడు చేస్తుండ్రా ఒకరి మీద ఒకరు ఒక సంఘము ఒక్కొక్కరు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఈనాడు క్రైస్తవ సంఘాలు క్రైస్తవ సంఘ సంఘంలో విశ్వాసులు విశ్వాసులు మరి మాట్లాడుతూ ఉంటుంటారు కాబట్టి అట్లాంటి మాట్లాడడానికి వీలు కాదు కాబట్టి ఎవరుతున్న మన కలహమున్నా ఎవరుతున్న ద్వేషం ఉన్నా ఈ నుండి రోజు మనం ఏం చేయాలి సమాధాన పడడం మనము నేర్చుకోవాలి రక్షణ పొందిన సహోదరుడైనా పర్వాలే పొరుగువాడైనా మనం సమాధాన పడడము నేర్చుకోవాలి కాబట్టి దేవుడు మనతోనదే మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట మనం విని ముందుకు నడవాలి ఇంకేమంటుండు మత్యయసు వార్త ఐదో అధ్యాయము ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నరహత్య చూడు ఒక మనిషిని మనం హృదయంలు అనుకోవడమే నరహత్య కాబట్టి ఇక్కడ అదే అంటా నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శనకు లోనగునని పూర్వీకుల పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే పూర్వీకులు అంటే మనకు అక్కడ నిర్గమకాణంలో చెప్తా ఉన్నాడు చూడు అబ్రహాం ఇస్సాకు కాలంలో మరి మరి నిర్గమ కాండంలో మోసే కాలంలో మరి అక్కడ మరి ఇరవై అధ్యాయంలో కూడా మనతోని చెప్తా ఉన్నర్హత్య చేయవద్దు అంటా ఉన్నాడు కాబట్టి పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మనం విన్నాము విన్నాం కాబట్టి మనము దీని పాటించడానికి వీలు లేదు దీని అనడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకోటి ఏమంటు ఇరవై రెండవ నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద గొప్పవాడు పర్తివాడు విమర్శనకు లోనాగుండు మరి ఇక్కడ ఏమంటు మళ్ళీ కోపం గురించి చెప్తా ఉన్నాడు విమర్శనకి లోనాగుతాడంట సహోదరుని మీద తన సహోదరుని చూసి వెర్ధుడా అనొద్దంట వెర్ధుడా అని అన్నద్దంట వెర్ధుడా అని చెప్పువాడు సభకు లోనాగును ద్రోహి అని చెప్పువాడు నర నరకాగి లోనాగును అంటా ఉన్నాడు విమర్శనకు లోనాగును ఇక్కడ మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు విమర్శనకు లోనగును తన సహోదరుని చూసి వెర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగినికి లోనగును అవి అనద్దు మూడు పాదాలు అనడానికి వీలు లేదు అసలు అనొద్దు అనదు వీలే లేదు కాబట్టి మనము జాగ్రత్తగా మనము ఉండాలి ఆయన మాట మనము వినాలే వినాలి ఎందుకంటే ఆయన రాకడ త్వరలో ఉంది త్వరలో ఉంది కాబట్టి ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం ఇంకా పరిశుద్ధంగా పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉనాలి ఉండాలి కుపం నుండి ఏం చేస్తాం ఏం సాధించలేం కలహ ముండి ఏం చేస్తాం ఏం సాధించలేం ఏమి చేయలేం కాబట్టి దేవుడు మనతోని అదే మాట్లాడుతా ఉండు కాబట్టి ఆయన మాట విని మనం ముందుకి నడవాలి విని ముందు నడసే దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తా ఉంటాడు ఆయన మనసును మనము ధరించుకోవాలంట ఆయన మనసును మనం ధరించుకోవాలని ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు అదే కులసి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో ఆరు కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును ఇక్కడ పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు కులసి సంఘానికి అంటా ఉన్నాం భూమి మీద మీ అవయవములను అనగా మనకు అవయవములు అనగా జారత్వమును అపవిత్రతను కాముతురతలు దురాశను విగ్రహారాధనను ధనాపేక్షను చంపివేయుడి లోభత్వమును ఇవన్నిటి నుంచి అంటే చంపివేయాలంట ఇవన్నీ ఉన్నాయి క్రైస్తవ సంఘంలో ఉన్నాయి విశ్వాసులలో ఉన్నాయి కాబట్టి ఇవన్నిటిని చంపివేయాలి ధనాపేక్ష ఉంది అపవిత్ర ఉంది జారత్వము ఉంది కాబట్టి మీ అవయవాల నుంచి దాని నుంచి విడుదల చేయండి దాని నుంచి విడుదల పొందండి అపవిత్ర నుంచి విడుదల పొందండి దురాశ నుంచి విడుదల పొందండి చంపి వేయండి అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా ఏమంటుండు వాటి దేవిని ఉగ్రతకు అవిధేయుల మీదికి కుమారుల మీదకి ఏమోసంట వస్తుంది శాపము వస్తుంది కాబట్టి దాని నుంచి మనము విడుదల పొందాలంటే మనము విడుదల పొందాలి ఈనాడు క్రైస్తవ సంఘం కూడా విడుదల పొందాలి నేను గొప్ప నేను గొప్ప అనడానికి వీళ్ళే అందరూ సమానమే అందరూ సమానమే కాబట్టి ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట మనము వినాలి కాబట్టి ఆయన ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాట విని ముందుకు నడవాలి ఇంకేమండు పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి ఒకప్పుడు చేసిరి ఇట్లాంటివి చేసిరు కాబట్టి నడుచుకుంటురి కాబట్టి దీని నుంచి విడుదల పొందండి చేసిరు కాబట్టి ఇప్పుడు చేయద్దు ఒకప్పుడు చేసిరు కాబట్టి ఇప్పుడు చేయడానికి వీలు లేదు కాబట్టి నడుచుకుంటురి కాబట్టి జీవించి కాబట్టి దీని దాని నుంచి విడుదల పొందే వచ్చినము వచ్చినాక కూడా మళ్ళీ అలాంటి విధంగానే శరీరంగానే జీవిస్తామంటే ఏం ఏమన్నా అర్థం ఉందా ఏమి అర్థము లేదు కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతోని మాట్లాడుతూ ఉండు కాబట్టి ఆయన మాట మనం విని ముందుకు నడవాలి పన్నెండో వచనంలో ఏమంటుండంటే అదే తులసి మూడు పన్నెండో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిషుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలి మనసును పరిశుద్ధ పౌలు అంటా ఉన్నాడు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును ఏర్పరచబడిన వారును ఏర్పరచబడే వారిను పరిశుద్ధులను ప్రియులునైన వారికిని తగినట్లు మీరు జాలి కలిగిన మనసును అంట జాలి కలిగిన మనసు ఉండాలంట ముందు అయినాడు జాలి లేదు జాలి లేదు పోయింది మనుషులలో జాలి లేదు విశ్వాసులలో జాలి లేదు సంఘంలో జాలి లేదు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరు పోయి ఒకరు ఎక్కువ చేస్తురంటే వాళ్ళ మీద స్వార్థము ఈర్ష పగ అన్ని ఉంటా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదే అంటుండే ఏర్పచ్చబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైనా వారికి తగినట్లు మీరు చాలి మనసును దయాలత్వమును వినయమును స్వాత్వికమును అంట దయాలత్వమునంట వినయమునంట స్వాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకునుడి దీర్ఘ శాంతం అంట ధరించుకోవాలంట దయాలత్వము వినయమును స్వాత్వికమును దీర్ఘ శాంతమును ఈ నాలుగు ధరించుకోవాలంట ఇలాంటి మనసు ధరించుకోవాల జాలి కలిగిన మనసు ముఖ్యంగా జాలి ఉంటే దయాలత్వం అంట వినయము స్వాత్వికము దీర్ఘ దీర్ఘ శాంతమును ధరించుకొనుడి ఇలాంటి మనసు ధరించుకొని ఉండండి ఇలాంటి మనసు ధరించుకొని ఉండాలంట తగ్గినట్లు జీవించాలంట కావుగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అంట ఏర్పరచబడిన వారే ఇలాంటి లక్షణాలు కలిగి జీవించగలుగుతారు ఏర్పర్చబడిన వారే ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు అపోసరుడైన పరిశుద్ధ పౌలుడు అంటా ఉన్నాడు ఈ కులాసి సంఘానికి కులసి పత్రిక సంఘానికి రాస్తా ఉన్నాడు ఈ విధంగా ఉండండి ఏర్పరచబడిన వారే ఇలాగా జీవిస్తారు పరిశుద్ధులను ప్రియులునైనా వారికిని అని తగినట్లు జీవించాలి అంటున్నాడు జాలీ మనసు కలిగి ఉండాలి దయాలత్వం ఉండాలంట వినయం ఉండాలంట స్వాత్వికము ధీర్గా శాంతము ధరించుకోవాలి ఒక వస్త్రం ఒక వస్త్రం మంచి వస్త్రాలు ఎట్లా ధరించుకుంటారో ఇవి మనం ధరించుకోవాలంట ఎట్లా ధరించుకుంటాము ఆ వాక్యమే వాక్యాన్ని మనం ధరించుకోవాలి కాబట్టి ఆ సత్యాన్ని మనం ధరించుకోవాలి కాబట్టి దేవుడి మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకొక వాక్యం చూసుకుందాం ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం ఇది కూడా పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకున్నాడు ఇక్కడ చెప్తుండడు దేవుడు మనతో మాట్లాడుతుండడు కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకోండి అంటుడు అపోజిటు పౌలు ఏమంటున్నాడు నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నా కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అంటుండు కాబట్టి మనం ఈ మాట చెప్పగలుగుతామా చెప్పగలగాలంటే మనము ఈ శారీరకమైన అన్ని తీసివేసుకోవాలి అన్ని తీసేసుకుంటూనే మనము ఈ విధంగా మనము నడవగలుగుతాం కాబట్టి కావున మీరు ప్రియులైన పిల్లల దేవుని పోలి నడుచుకోండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు ప్రేమించిన పరిమళ వాసనగా ఉండుటకు తాను తాను దేవునికి అర్పణగా అను ఏమేషన్ అంట దేవుడు తాను తాను దేవునికంట అర్పణగాను బలిగాను అప్పగించుకొనిను దేవుడే తగ్గించుకున్నాక మనం ఎందుకు తగ్గించుకోదు దేవుడు తగ్గించకుండా దేవుడ దీనత్వం కలిగిండు దీన మనసు కలిగిండు స్వాత్వికంగా దేవుడు కాబట్టి ఆయన ధరించుకున్నాక ఆయనే జాలి కలిగి ఉండు ఆయనే జాలి కలిగి ఉన్నాక మన మీందుకు జాలి కలిగి ఉండకూడదు ఉండాలి కదా ఆయన మనసు ధరించుకున్న వాళ్ళు కదా కాబట్టి దేవుడు అదే మనలతో మాట్లాడుతా ఉన్నాడు ఫ్రీస్ మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనగా పరిమళ వాసన రావాలంటే ఈ విధాన ఈ లక్షణాలు కలిగి మనము ఉండాలి ఏ లక్షణాలకి మనం చూసుకున్నాం జాలి దయాలాత్మము స్వాతికము దీర్ఘశాంతము వినయము ఇవి కలిగి మనము ఉండాలి ఈ ఐదు మైది కలిగి మనము ఉండాలి ఇంకేమండు ఉండుటకు పర మన తాను తాను దేవునికి అర్పనముగాను బలిగాను అర్పి అర్పించుకునేను అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి ఒకరి ప్రేమ కలిగి ఉండాలి మన బంధువుల ఒకరంత మనతో మాట్లాడ మనం మాట్లాడలేమనుకో వాళ్ళతో మాట్లాడాలి బంధువులే కానీ మన పొరుగు వారే మన చుట్టుపక్క వాళ్ళే కానీ ఎవరైనా కానీ వాళ్ళు అనుకొని మనని కానీ మనం మాత్రం మాట్లాడాలి ఎందుకు ఆయన షాహియే మనం ఉండాలి కాబట్టి దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాటకు మనము లోబడాలి ఆయన మాటకు మనం లోబడి ముందుకు నడవాలి కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుడు ఇంకా చూసుకుందాము మళ్ళీ ఇక్కడ దేవుడు మూడో వచనం కూడా అదే మాట్లాడుతుండడు మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు ఇదే పరిస్థితులకు తగినది కాదని ఇప్పుడు మనం చూసుకున్నాం ఫస్ట్ వాక్యము మళ్ళీ ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుడు కృతజ్ఞత ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ కాబట్టి ఆయన మాటకు మనము మిని ముందుకు నడవాలి ఇంకేమన్నా వ్యర్థమైన మాటలు వలన్న ఎవడును మిమ్మును మోసపచ్చనియకుడి వ్యర్థమైన మాటలతోనంట ఎవ్వరు ఎవ్వరు మనల్ని మోసము చేయకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి ఎట్టి క్రియలు ఎట్టి క్రియ ఎట్టి వలన దేవుని ఉగ్రత అవిధల వారి మీదికి అవిధేయుల వారి మీదికి కుమారుల మీదికి వచ్చును వస్తుంది కాబట్టి దాని నుంచి పొందాలి కాబట్టి ఇక్కడ అదే అంటా గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడి అట్టివారంట అటివారితో పాలివారై ఉండద్దని ఇక్కడ ఇక్కడ అంటా ఉన్నాడు మీరు పూర్వమందు చీకటై ఉంటేరి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు ఒకప్పుడు చీకట్లో ఉన్నాం మనం జీవించినము చీకట్లో జీవించడం ఈ లోకమ్మా అనే పాపంలో కాబట్టి ఆ చీకటి పోయింది వెలుగ వెలుగ ఉన్నాము కానీ ఈనాడు చీకటి నుంచి వచ్చి వెలుగై మళ్ళీ చీకటిగానే జీవిస్తున్నారు ఈనాడు క్రైస్తవ సంఘం ఏముందంటే ఇవన్నీ శరీర దూరినే సంఘాల దూరినే విశ్వాసుల దూరినే దూరి ఒక మనిషిని కించపరిచినట్టు అని అనడం కూడా చాలా పాపమే కాబట్టి ఎవరి గురించి మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి ఒకరి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని పక్కకి జరిపేశారు మాట్లాడుతూ ఆ మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి పూర్వం మీరు చీకటై ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు అంటా వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగై ఉన్నారు కాబట్టి ఆయన మాటకు మనం విని ముందుకు నడగాలి కాబట్టింకేమంట వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతిను నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది వెలుగు ఫలం ఏముంటదంట సమస్తమైన విధములైన మంచితనము అంట నీతి సత్యంను వాటిలో కనబడుచున్నది వెలుగు నీ లోపల ఉంటే ఏముంటదంట వెలుగు నీ లోపలు ఉంటే మంచితనం నీతి కనిపిస్తుందంట సత్యము కనబడుతుందంట మంచి ఫలము కనిపిస్తుంట వెలుగు నీ లోపలు ఉంటే కనుక ప్రీతికరమైన దానిని పరీక్షించి వెలుగును వెలుగు సంబంధుల వలె నడుచుకోనుడి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంట ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరిశీలించాలంట దాన్ని పరిశీలించు వెలుగు సంబంధుల వలె ఇక్కడ అంటా నిశ్వలమైన అంధకార క్రియలలో పాలివరాయి ఉండక వాటిని ఖండించుడి అంటుడు నిశ్వలమైన అంధకార క్రియలలో పాలివరాయి ఉండకండి ఉండొద్దు వాటిని ఖండించండి అంటా వాటిని ఉండ ఖండించాలంట ఎలా అయినా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు మందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను రహస్య మందు కొందరు రహస్యమందు మందు మాట్లాడుతూ ఉంటుంటారంట వీళ్ళిట్లా వాళ్ళిట్లాని దాని నుంచి విడుదల పొందాలి రహస్య మందు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైన అవమానకరమై ఉన్నది అవమానకరమై ఉన్నదంట అట్లా మాట్లాడకండి అంటా సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును సమస్తం అంట ఖండింపబడుతుందంట వెలుగు చేత ప్రత్యక్ష పరచబడును ప్రత్యక్ష పరచినది ఏదో అది వెలిగే కదా అది వెలిగే కదా పరిశీలించబడుతుంది కాబట్టి అది వెలుగే కదా అని ఇక్కడ అంటా ఉండు అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని నువ్వు నిద్ర క్రైస్తవ సంఘం నిద్రించుతుంది విశ్వాసం నిదిరిస్తుండ్రు అంటే నిద్రాన్ని నిద్ర నిద్రపోవడం కాదు నిద్రిసుడు ఇలాంటి క్రియలు నిద్రించుతుడు కాబట్టి ఇక్కడ అదే అంటు అందు అందుచేత నిద్రించున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము క్రీసు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు క్రీస్తు అంట మృత్తుల నుండి లెమ్ము అంటా క్రీసు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు కాబట్టి నిద్ర ఉన్నవా మనం కన్నికల కోసం కూడా చూస్తాం ఐదు మంది ఆయన వచ్చినప్పుడు మెలుకున్నారు పది మంది నిర పోయినరు కాబట్టి అందులో దీవిలలో నీళ్ళు నూనె ఉన్న వాళ్ళకే దేవుడు చేర్చుకున్నాడు కాబట్టి అలాంటి నూనె అంటే మనలోపుడు వాక్యము ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటాడు అందు చేత మేలుకొని మృతులలో నుండి లెమ్ము క్రీసు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు ఆయన ప్రకాశిస్తుండే కాబట్టి ఆయన చెప్పుచుండు కాబట్టి ఆయనకి మనము లోబడాలి కాబట్టి ఆయనకి లోబడాలి ఆయన మాట మనము వినాలని దేవుడు అంటా కాబట్టి ఆయనకి మనం ఎట్టుండాలంటే పరమల వాసనగా ఉండాలి పరమల వాసనగా ఉంటే పరమల వాసన ఎప్పుడు వస్తుంది ఆయన మాటలకు మనం లోబడి ఆయన మాటలకు లోబడి ముందుకు నడిచితే కాబట్టి ఇక్కడ అదే అంటాడు ప్రియులైనా కావున మీరు ప్రియులైనా పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోండి ఆయన పోలి నడుచుకుంటున్న పరిమళ వాసన ఉండుటకు మన రిక్తునిగా మారిపోయిండు కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాటకు లోబడాలి ప్రేమ కలిగి నడుచుకోవాలి ఎదుటి వారి మనసు కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి స్వాత్విక ఉండాలి వినయము కలిగి ఉండాలి దీర్ఘశాంతము కలిగి మనము ముందుకు నడవాలి ముందుకు నడుస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఈ యొక్క శరీర క్రియల నుంచి మనం విడుదల పొందాలి దాని నుంచి విడుదల పొంది మనం ముందుకు నడుస్తే దేవుడు తోడై ఉంటాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటాడు ఒక్క వాక్యం చూసి ముగించుకుందాం అదేపేసి ఐదైదులు ఏమంటుండే వ్యభిచారుడై వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహ ఆరాధికుడైన ఉన్న లోబి అయినను క్రీసి రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు మీకు నిశ్చయంగా తెలియను కాబట్టి మనం ఇప్పుడు అన్నీ చూసాం చరిర క్రియల నుంచి మనం విడుదల పొందాలి కాబట్టి ఇలాంటి వారు హక్కుదారులు కారంట కాబట్టి ఆయన ఆయన మాట మనం లోబడాలే వినాలి ముందుకు నడవాలి కాబట్టి ఆయనను ధరించుకొని క్రీసుకరీన మనసు మనం ధరించుకొని ముందుకు నడిస్తే మనం ఎట్లుంటామంటే పరిమళ వాసనగా ఉంటాం కాబట్టి లోబడి ముందుకు నడిస్తే ఆయనకి మనం ఆయన ఆయన మనసు మనం ధరించుకుంటే వినయం వస్తుందంట జాలి వస్తుందంట దయ కలిగి ఉంటామంట దీర్ఘ కలిగి స్వాత్వికమైన మనసు కలిగి మనము ఉంటాం కాబట్టి అలాంటి మనసు మనం కలిగి నడుచుకోవాలంటే ఆయన ధరించుకోవాలి ఆయన ప్రేమ మనం ధరించుకోవాలి కాబట్టి ఆయన ధరించుకోవడం అంటేనే ఆయన మనం ధ్యానించాలి ఆయన శక్తి మనం పొందుకోవాలి మనం ముందుకు నడవాలి కాబట్టి ఎదుటోడు మన మీద మనము బాధపడడానికి వీలు బాధపడడానికి వీలు లేదు కాబట్టి ఆయన మాటకి మనం ముందు నడిచి లోపడితే వింటే దేవుడు ఇక్కడ అదే మనతో మాట్లాడుతుడు కాబట్టి పరిమళ వాసన ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఆయన ధరించుకోవాలి ఆయన మనసును ధరించుకొని మనం ముందుకి నడవాలి చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక ఒక సాక్ష్యం చెప్తా నేను మా చిల్లకి మొన్న కడుపు నొప్పి లేచింది అనమాట ఫోన్ చేసి నాకు ఇట్లా కడుపు నొప్పి లేసింది అంటే నేను సరే ప్రార్థన చేద్దామని నేను ప్రార్థనలో పెట్టినా మళ్ళీ అన్న కూడా ఫోన్ చేసింది అన్న కూడా ప్రార్థన చేసిండు మరి ఇంకో బ్రదర్ కూడా ఫోన్ చేసి అది చేసింది చెప్పింది ఆ బ్రదర్ కూడా ప్రార్థన చేసిండు మరి ఇంకో మరి ఇంకో బ్రదర్ కి చేసింది మరి అందరూ చేసిండ్రు అన్న కూడా చేసిండు ఫోన్ చేసి ప్రార్థన చేసినాక మరి కానీ గోళి ట్యాబ్లెట్ ఇచ్చిన్నాడు అన్న రాసిండు కానీ ట్యాబ్లెట్ మాత్రము కానీ దేవుడు మాత్రం సొస్సపరిచిండు ట్యాబ్లెట్ ఏమైతే అంటే పూర్వం సంపతుందేమో కానీ దేవుడు మాత్రం ఆమెని స్వస్థపరిచిండు ఆమె కూడా ఏం చేసింది నాకు నొప్పి వచ్చింది నొప్పి వచ్చిందని బాధపడలే ఆమెకి ఎక్కువ కోసం ప్రార్థన చేసింది నాకు దేవుడు స్వస్థపరచడని ఆమె ఇంకెక్కువ ప్రార్థన చేసింది దేవుడు అక్కడ కార్యము చేసిండు మస్తు భయంకరమైన నొప్పి ఉండే అసలు నోట్లకైనా మాట కూడా రాలేదు ఆమెకి కాబట్టి ఆ మాటలో మాట్లాడింది కానీ నేను అన్న ప్రార్థన చేద్దాం దేవుడు కార్యం చేసాడమ్మా అని చెప్పి ప్రార్థన చేసినాము మరి అక్కడ అన్న కూడా చేసిండు ఆమెను దేవుడు ముట్టి స్వస్థపరిచిండు కాబట్టి ఆ దేవుడికే మహిమ దేవుడు ఒక చిన్న సాక్ష్యము దీవించుడు వాక్యం కూడా దేవుడు దీవించనుగాక ప్రార్థనించుకుందాం స్తోత్రం పరిశుధ్ర మైమాల రజా నీకు వందనాల్ యేసుక్రీస్ రజానికి స్తోత్రం దేవా దేవా నీకు వందనాలు తండ్రి వాక్యం ద్వారా మీరు అతను మాట్లాడిన దేవా అందుని నీకు వందనాల్ దేవ ఎలాంటి ఉండడానికి వీలేదు దేవా శరీరక్రియలు ఉండడానికి వీలేదు కోపము కానీ ఆగ్రహము కాని దేవా ఇవన్నీ దూషణే కానీ దూషణ మాటలే కానీ మా ఉండడానికి వీలేదు ఒకరి మేము దూషించడానికి వీలేదు దేవా మరి వాళ్ళు దూషించడానికి మేము వీలేదు అలోగలం మాతను మాట్లా అటువంటి మాట్లాడిన వాళ్ళ మేము దూషించడానికి వీలదు మా లోపల క్షమ గుణము మాకు దయచండి దయా గుణం మాకు దయచండి ప్రేమ గుణము మాకు దయచండి జాలి గుణం మాకు దయచండి దేవా మేము నిన్ను మేము ధరించుకోవాలి మీరు మా లోపల ఉంటేనే కానీ దేవా అవన్నీ మా వస్తాయి దేవా అలాంటిది మేము ధరించుకోవాలా దేవా ఏసు రజానికి స్తోత్రం దేవా ఏసుక్రీస్ రజానికి వందనాలు వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడినా దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవానికి వందనాలు చేస్తూ వాక్యం మేము జీవించాలి ఆ శరీర క్రియలు మేము లోపడానికి వీలేదు ముఖ్యంగా మా లోపల మరి బూతులే కానీ దేవా దేవా ఒకరిని కించపరిచినట్టే కానీ ఎవరిని ఏమి అనడానికి మేము వీల్లేదు దేవా ఎవరైనా మమ్మల్ని మేము ఏమనడానికి వీలదు దేవా మరి మేము ధరించుకొని మేము ముందుకు నడవాలి నీ రాకడాక మేము సిద్ధపడాల దేవా అనేకలో మేము కాబట్టి అలాంటి జీవితం దయచండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా మేము ఓర్చుకోవాలా దేవా దాన్ని మేము దేవా సహించాలే ఓర్చుకోవాలి అలాంటి జీవితం మాకు దయచేసి దేవ వాక్యాన్ని సార్ మేము జీవించే గుణం మాకు దయచేసి దేవ వాక్యాన్నిసారి మేము నడుచుకోవాలి అది మా జీవితంలో మేము అవలంబించుకోవాలా దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవ మీరు మాతో మాట్లాడినా దేవానికి వందనాలు చెదిస్తూ నీ నామానికి స్థుతి ఘనత మహిమ ఛదిస్తూ ఏసుకృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజలాడు బ్రదర్ అందరికీ ప్రేజలాడు అంశం చెప్తా మన దేవి సిస్టర్ స్వప్న ప్రారంభిస్తారు అంశం కోసం రత్న కుమారి అనే సిస్టర్ కి ఏమంటారు డెంగూ ఆమెకి రక్త కణాలు తగ్గిపోయినాయి ఆమెకి ఆమె దేవుడు ముట్టాలా స్వస్థపరచాలా రక్త రత్న కుమారి ఆమె పేరు సిస్టర్ పేరు దేవుడు ముట్టాల కుటుంబం దేవుని సాక్షిగా జీవించాలా కుటుంబంతో రక్షణ పొందాలా ఇంకోటి సుందరరావు బ్రదర్ కూడా ఆయన తాగు నుంచి విడుదల పొందాలా దేవుని శృతించాలా రక్షణ పొందుకోవాలా కుటుంబంతో రక్షణ పొందుకోవాలి సుందరరావు బ్రదర్ రత్న కుమారి సిస్టర్ ఇంకోటి ఏ సమస్య సార్ ఆమె కూడా ఆమె కూడా వచ్చింది ఆమె కూడా దేవుడు ముట్టి స్వస్థ పరచాలా కుటుంబంతో సాక్షిగా జీవించాలా ఇంకెవరైతే సమస్యల తొట్టారో కోసం ప్రార్థన చేయండి కాబట్టి మన మధ్య దేవిస్తుంది అంశం కోసం ప్రార్థన చేస్తుంది సబ్మస్ చేస్తుంది ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడా సజీవుడు గొప్ప దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కోటానుకూల నమస్కారాలు దేవా నీ వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడిన ప్రభా నీ పాదములకు లెక్కలైన వంద నాలేశ వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేర్నైనా మరి దేవా మరి ప్రార్థనా అంశాలు నా నీ పాదాల చింత పెడుతున్నాం తండ్రి ప్రతి ప్రార్థనాంశానికి గొప్ప జవాబును దయచేడునైనా మరి రత్నకుమార్ శిస్తానికి నాపం తీసుకొని దేవా మీకున్న ప్రభా ప్రతి అవసరాలక్కడిని నామంలో తీర్చండి అయినా బలహీనతలు కొట్టివేయండినైనా నీకృపాని కోపుదల బధత క్షేమని దయచేయిన దేవా మీరే ముట్టి తాకి స్వస్థపరచరినైనా అనుకున్న ప్రతి బాధ నుంచి వేద నుంచి విడిపించిన ప్రభా మరి బ్రదర్ సిస్టర్ వాళ్ళు నా ప్రభా వారందరిచి అగ్నికంచే దయచేయండి అయా నీ కోపుదల దయచేయిన ప్రభా నీకు వందనాలు ఇస్తాయా అయా చేసిన ప్రతి అంశం నిమిత్తమైన ప్రభా గొప్ప జవాబు దయచేయంని తండ్రి వేదాగ్రస్తులైతే ముట్టి తాకి స్వస్థపరచండి బలహీనతలు తీసివేసి బలము శక్తిని ఆరోగ్యముని దయచేయండి అయా నీ సహాయము దయచేయినా ప్రభా ఓ ప్రభా నీకు వందన మరి ప్రభా బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకునేనా వారి చుట్టుని ఎగిని కంచి నా దేవా వారి చుట్టూ చేసిన ప్రతి తోడుగా ఉండండి నాయనా వారు చేసే జాబులో తోడుగా ఉండను అయినా రాకపోకలేందు మీ కృపల భద్ర నీ భద్రత నిక్షేపని దయచేయినా ప్రభా నీకు లెక్కలేనని వందనాలేశ అయా ఈ దినం మేము నీ కృప నా అయాని కృపతమలందరి జ్ఞాపకం తీసుకునేనా అయ్యా ప్రతి ప్రార్థనాంశానికి గొప్ప జవాబును మీరు దయచేసి నేను నామానికి మహిమ తెచ్చుకోమని ఏర్షదు నామలాడు వెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్లాడు అందరికీ సుందర బ్రదర్ రత్న కుమారి సిస్టర్ ఏ సిస్టర్ ముగ్గురు సూత్రం ప్రభా ఫస్ట్ దాకా వందనాలు చెల్లిస్తున్నాం దేవా ప్రభావ ఇందాక మరి మాతో మా వాక్యం ద్వారా మీరు ఎంతకన్నా మాట్లాడేందుకు మీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని ఎంతకన్నా సరి చేస్తున్న వందనాలు ప్రభా అయ్యా ప్రభ మాలో ప్రభా మీకు ఆయస్కరమైన పెద్ద ఒక్కటి తీసి పడింది ప్రభా మరినైనా మరి ప్రార్థనైనా ప్రభా మీ సరైన జ్ఞాపం చేస్తున్నాము దేవా నువ్వు ప్రతి ప్రార్థన వినే గొప్ప దేవుడవుతండి ప్రభా మరి మా ప్రార్థన ఆలోకించండి తండ్రి మరి రత్నకుమారి శిస్టర్ నుంచి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా మరినైనా తన ముట్టని నైనా స్వస్థపరిచే బాబా ఇక డెంగ్యూ ఫీవర్ నుంచి విడుదల కలిగించండి బాబా దేవానికి కోట్లాది వందాలి ప్రబా తని తనను స్వస్థపరచండి తని తన ప్రభా ప్రభా మరి అతని ఇక కుటుంబం అంతటి ప్రభావం మీకు ఆపుదాలు దచ్చింది బాబా మరి ఇంకే సమస్య వాటి నుంచి విడుదల కలిగించండి బాబా ముఖ్యంగా తండ్రి మీ సాక్షిగా బిడ్డలు నిలబెట్టండి అయినా స్వస్థత దండి బాబా నీవే స్వస్థపరిచేవాడు దేవానికి స్తోత్రం తల్లి బాబా వర్షదాత్మతండి మరి ప్రభావం మరి ఏ సమసిష్టము ఇష్టం గురించి ప్రార్థిస్తున్నాం తని మరి ఏ సమస్య ఇష్టాన్ని కూడా మరి ఏ సమస్యల నుంచి ప్రభావం మరి విడుదల కలిగించండి బాబా తని కుటుంబం అంతా కూడా మీరు సాక్షిగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా ఏసా మరి సుందర్రాన్ని ప్రభా తాకని ప్రభావ స్వస్థపరిచిన ప్రభావ మరి తనకున్న సమస్య నుంచి బిదలు కలిగొచ్చి తన కుటుంబం ఉన్న ప్రతి బాధ నుంచి కూడా బిదలు కలిగొచ్చని కుటుంబం అంతలోనైనా రక్షణ కలిగించింది ప్రభావ ఇక మూడి కుటుంబం తన రాత్రి ఆక్రంత ప్రభావం తండ్రి అయ్యా ప్రభా మీరేనైనా తండ్రి ప్రభావ మీరు సాక్ష్యం నిలబెట్టుకుని ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవ తండ్రి ప్రభావ మరినైనా మాతో మాట్లాడినందుకు పొందాలి ప్రభావ చెప్పిన వాక్యం అంతా మా కృతజ్ఞ ఫలింపదాయిచ్చింది మీరు చెప్పిన వాళ్ళు మేము నడుచుకోవడానికి మా అందరికీ సహాయపడడానికి ఓడినండి బాబా అయ్యా మమ్మల్ని అందరూ మీకు ఇప్పుడు భర్తపరిచినది పొందనా లేసే బాబా సమయం ఇచ్చినది పొందాలి బాబా తండ్రి మీరు ఆకరికి మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థిస్తున్నాను తండ్రి కుటుంబం మన ఇంకై మంది పరిశ్రమలు నడిపి మన విజ్ఞానం ప్రైజ్ చేసి వాళ్ళకి దేవుని కృపా సదాకాల మన అందరికీ తోడు కాక అమీన్ అమీన్